భిన మాకు ఇచ్చిన నాకు దీవాన్నిస్తుతం మీరే ప్రభా ఆత్మధారా నడిపించి జ్ఞానం ధర నడిపించి మా సబుద్ధి తొలగించి చీకటి మంత్రం చేయాల గద్దించండి నా దీవాన్ని ఇస్తుతం ఆ కేంద్ర పాటధర నడిపించండి మీరు అక్కడ బాగుంది అలా పరిశునీ దేవానికి నీతి మంత్రుల అలా నా దీవాణిస్తుతం గొప్ప జనం ప్రభా అలా అలాని వాళ్ళకి స్వార్థ చెప్పాలా మీరే సిద్ధపాఠ జరిగించి అలాని ఆర్టగజార్ కాల్చి అలాని ఆజీవంతో మీరు ఉండి మనీసమీన్ ఆ మీన్ బ్రదర్ ఒకే కొన్ని అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా ఏసయ్యా నానిలు వెళ్ళనింది నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిల పడి నమస్కారము చేసేదా నా మన సారమీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిల పడి నమస్కారము చేసేదా ప్రతి వసంతము నీదయా కిరీటే ప్రకృతి కలలి నీమహిమను వివరించునే ప్రతివసంతము నీదయా కిరీటే ప్రకృతి కలన్ నియో నీమిమను వివరించునే ప్రభువాణి నే ఆరాదిం చేద కృతజ్ఞతస్లతో కృతజ్ఞతలతో ప్రభువాణీ నే ఆరాదిం ఛేద కృతజ్ఞతస్లతో కృతజ్ఞతలతో అత్యున్నత సింహాసనము పై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా ఏసయ్యా నా నిలు వెళ్ళనింది నావు నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా మన సారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా పరిమళించుని నా సాక్ష జీవితమే పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించు చున్నందుని పరిమళించునే నా సాక్ష జీవితమే పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించు చున్నందునే పరిశుద్ధాత్మలు ఆనందించేదాం హర్షధ్వనులాతో హర్షధ్వనులాతో పరిశుద్ధాత్మలు ఆనందించేదా హర్షద్వనులాతూ హర్షద్వనులాతో అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా ఏసయ్యా నానిలు వెళ్ళని ఉన్నావు na manasarani sannidhi lo sagila padi namaskaram chesedaa sagila padi namaskaram chesedaa ha haleluya haleluya haleluya haleluya పక్షిరాజువై నీ రెక్కలపై మోసివే నీవే నా తండ్రి వై నా బాధ్యతలు భరించితివే పక్షిరాజువై నీ రెక్కలపై మోసివే నీవే నా తండ్రి వై భజతులుహో వదేవా మహిమా పరచద స్తి గీతాలతో స్తి గీతాలతో ఎహోదేవా మహిమా పరాచద స్తి గీత తి గీతాలతో అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా ఏసయ్యా నా నిలు వెళ్ళనింది ఉన్నావు నా మనసారని సన్నిధిలో సాగిల పడి నమస్కారము చేసేదా సాగిల పడి నమస్కారము చేసేదా నా మన సారని సన్నిధిలో సాగిల పడి నమస్కారము చేసేదా సాగిల పడి నమస్కారము చేసేదా Alleluia, Alleluia, Alleluia, Alleluia, Asyannata Singhasanamupai, Asinuda, Devadutalu, Aradinchu Parishududa, ఏసయ్యా నా నిలు వెళ్ళనిండి ఉన్నావు నా మన సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా హలో థ్యాంక్ యూ ప్రైజ్లాడ్ బ్రదర్ పరిశుద్ధరా బ్రదర్ ప్రైజ్లాడ్ బ్రదర్ ఓ తేజరి नु उज पर चीन नए सया लिमु तेजरी नु उतेज पर चीन नएसया नि स्मुनु साक्षिगा ప్రకాశించుచు రాజాది రాజువని ప్రభుల ప్రభువని నిన్ను వేనోళ్ల ప్రకటించేదా నిన్నే స్మరించుకోనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు రాజాది రాజువని ప్రభువుల ప్రభువని నిను ప్రకటిం చేదా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 శాశ్వత ప్రేమతో నను ప్రేమించి నీ కృప చూపితివి ఇదియే ఏ ఇదియే ఇది ఇదియే భాగ్యము ఇది ఏ నా భాగ్యము లెమ్మ పేజరిల్లుము అని నను ఉత్తేజపపరచిన నాయసయ్యామ్మూ తేజరిల్లుము అని నను ఉత్తేజపరచిన నాయసయ్యా శ్రమలలో నేను ఇంత వరకును నీతో నీళ్ళు చుట్టే నా ధన్యత శ్రమలలో నేను ఇంతవరకును నీతో నీళ్లు చుట్టే నా ధన్యత జీవకిరీటము నే పొందుటకే నను చేరదీసివీ జీవకిరీటము నే పొందుటకే నను చేరదీసివీ ఇది ధన్యత ే ధన్యత ఇది ఏ నాదన్యతరి నను ఉత్తేజపరచీన నాయ తే జరి నను తేజపరచీననాయే తేజోవాసు స్వాస్థ్య మును అనుభవిం చుటే నాదర్శనము తేజోవాసులా స్వాస్ మున అనుభవిం చుటే నా దర్శనము తేజోమయమైనాశామయ నిత్యము నిన్ను చూచి తరిస్తు చాలే నగరులో నిన్ను చూచి తరింతది ఏ దర్శనము ఇది ఏ దర్శనము ఇది ఏ నా దర్శనము ू ते जल्लुवि नेज पर चीन सयामू तेजरी नेज पर चीन सया निे स्मु नी साक्षीगा। ప్రకాశించుచు రాజాది రాజువని ప్రభుల ప్రభువని నిన్ను వేనోలా ప్రకటించేదా నిన్నే స్మరించుకోనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు రాజాది రాజువని ప్రభుల ప్రభువని నిన్ను వేనోల్లా ప్రకటించేదామో తేజరిల్లుమో అని నను ఉత్తేజపరచినేసయ్యాజరిల్లుము అని నను తేజ పరచిన నాయసయ్యా అల్వి థ్యాంక్ యూ బ్రదర్ ప్రిజిలాడందరికి నువ్వు కూడా ఒక పాట నేను కూడా ఒక పాట పాడతాను ప్రభువాని కలువరి త్యాగము చూపెనే పరిపూర్ణతను నాలో సాత్క్రియలు ప్రారంభించిన అల్పవమే గీ వైతివే ప్రభువాని కలువరిత్యాగము చూపెనే పరిపూర్ణతను నాలో సత్క్రియలు ప్రారంభించిన అల్పవమే గవు వైతివే నీరక్షణే ప్రాకారములని ప్రఖ్యాతియే నాకు గుమ్మములని తెలిపి నిరక్షణి ప్రాకారములని ప్రఖ్యాతియే నాకు గుమ్మములని తెలిపి లోకములో నుండి నను నీ దయ సంకల్పమే లోకములో నుండి నను నీ దయ సంకల్పమే ప్రభువాని కలువరిత్యాగము చూపెనే పరిపూర్ణతను నాలో సాత్క్రియలు ప్రారంభించిన హల్పా మేఘవు నీ వైతివే ప్రభువాని కలువరిత్యాగము जीव ननु नु मारचुट के परशुद्धात्मु नासगती जीवपुवेलुगुग नु ननु चुटके పరిశుద్ధాత్మను నా కొసగితే శాశ్వత రాజ్యముఖై నన్ను నియమించినది నీ అనాది సంకల్పమే శాశ్వత రాజ్యముకై నన్ను నియమించినది నీ అనాది సంకల్పమే ప్రభువాని కలువరిత్యాగము చూపెనే పరిపూర్ణతను నాలో సాత్క్రియలు ప్రారంభించిన హల్పవు మేఘవు నీ వైతివే సంపూర్ణునిగా నన్ను మార్చుటాకే శ్రమలలో కృప నిండుగా నిచితివే సంపూర్ణునిగా నను మార్చుటాకే శ్రమలలో నీ కృప నిండుగా నిచ్చితివే పరిపూర్ణ శాంతితో నను కాచు నిత్య సంకల్ప మే పరిపూన సాద్ నను కాచుటయే నిత్య సంకల్ప మే ప్రభువాని కలువరిత్యాగము చూపెనేని పరిపూర్ణతను నాలో సాత్క్రియలు ప్రారంభించిన హల్పవు మేఘవుని వైతివే ప్రభువాని కలువరిత్యాగము చూపెనే పరిపూర్ణతను నాలో సత్క్రియలు ప్రారంభించిన హల్పేగీవే హన్న ప్రైజ్లాడన్నా ప్రార్థన చేస్తాం పరిశుద్ధర ఒక దేవా మీకు వన్నాలేసాయా కృపగల తండ్రి మీకు స్థుతులు స్తోత్రాలనైనా ఈ యొక్క ఘర్షణ కాలం అంతా కాపడి కాపాడి ఈ యొక్క మధ్యాహ్న కాలం నా మిమ్మల్ని స్థితించలాగన ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మీకు ఎంతో వందనాలు ఇస్తాయా ప్రభావ మీ యొక్క వాక్యం పట్ల ఆసక్తి పుట్టించమని ప్రార్థిస్తున్నాం మిమ్మల్ని తల్లి హతుకొని జీవించలాగన సహాయపడండి ప్రభావ ప్రభా ఈ లోకస్తులు తండ్రి పొందుకొని ప్రయాసపడుతున్నారు అవును ప్రభు గ్రీసు దేశస్థులు యూదామతస్థులు క్రైస్తవులు రకరకాల విషయాలు పొందుకోవాలని ఆశపడుతున్నారు ఈ లోకంలో మేము మటుకు క్రీస్తుని పొందుకుంటున్నాం మా ఆశ మీద ఉంది ప్రభా క్రీస్తుని ధరించుకోవాలని క్రీస్తుని పొందుకోవాలని ఆశ మాకుంది ఆశ సమృద్ధిగా మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మీరు చూపిస్తున్నారు ప్రభా వారి యొక్క హృదయాన్ని పరిస్థితిని బట్టి మీరు ఆ ప్రాంతంలో అద్భుతాలు చేయలేదు వారికి మిమ్మల్ని మీరు ఎందుకంటే వాళ్ళు మీ యొక్క సూచక్రియల్ని నమ్ముతున్నారు కానీ మిమ్మల్ని నమ్ముతలేరు బాబా మిమ్మల్ని హత్తుకుంటలేరు అద్భుతాలు పొందుకోవాలని చూస్తున్నారు స్వస్థతాలు పొందుకోవాలని చూస్తున్నారు కానీ మిమ్మల్ని పొందుకుంటలేరు ఈ లోకం అంత భయంకరంగా ఉన్న స్థితి నైనా కాబట్టి మేము కాకుండా మిమ్మల్ని హత్తుకొని జీవించే పిడలుగా మమ్మల్ని తయారు చేయమని ఏ సుక్రిస్తున్నానో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె సాధారణంగా ఒక ప్రశ్న వేసినాం అనుకోండి పసిపిల్లల్ని ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉన్నప్పుడు మనం ఈ సాధన కడుతుంటాం మనం ఆఫీస్కి పోతాం బయటకు పోయి ఇంటికి వస్తప్పుడు పిల్లల్ని ఏం కావాలో మీకు నేను వస్తేప్పుడు తీసుకొస్తాను అడిగితే పిల్లలు ఒక్కొక్క వస్తువు అడతారు నాకు ఇది కావాలి నాకు అది కావాలి నాకు చాక్లెట్ కావాలా బొమ్మలు కావాలని అడుతూ ఉంటారు కానీ పసిపిల్లలు అడుగుతారా పసిపిల్లలు ఏం అడగారు మనము ఇంటికి తిరిగి వచ్చినప్పుడు కూడా నాకు అనుభవం అది ఇంటికి రాగానే నా కొరకు ఏం తెచ్చినామని అడిగేది మా పాప కానీ మా బాబు అట్లా కాదు ఊరు పరిగెత్తుకుంటూ వచ్చి నా దగ్గర నా ఒళ్ళ కూర్చుండేటోడు చిన్నప్పుడు వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు కాదు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు ట్వంటీ ఇయర్స్ స్టోరీ కాబట్టి పసిపిల్లలకి ఏం వస్తుంది లేదు తండ్రి ఒళ్ళొచ్చి కూర్చోాలని ఆశ తప్ప కానీ పెద్దగా అది కావాలి ఇది కావాలి అది కావాలి ఇది కావాలని కోరికలు ఏర్పడతూ ఉంటాయి కాబట్టి యొక్క ప్రశ్న మనందరికీ వర్తిస్తుంది దేవుడి నుంచి నాకు ఏమి కావాలా ఈరోజు నువ్వు ఏమి కోరుకుంటున్నావు దేవుడి నుంచి మన మన దేశంలో ఏదో ఒక సాధారణంగా అడిగే ప్రశ్న ఏంటంటే ఒకవేళ దేవుడు నీకు దర్శనం ఇస్తే ఏం అడుగుతావు ఒక సినిమా పాట కూడా ఉండే అది జ్ఞాపకానికి వస్తలేదు కానీ ఇప్పుడు మర్చిపోతున్నాను అన్నీ కూడా కానీ దేవుడు దర్శనం ఇస్తే ఏం అడుగుతావు అంటే వాడు పిచ్చి పిచ్చి అన్ని పాడుతూ ఉంటారు వాళ్ళ పాటల నేను అది అడుతా ఇది అడుగుతా కానీ ఎవరు కూడా నాకు దేవుడే కావాలా అని అడుగుతారా ఎవరు అడిగారు హండ్రెడ్ అనేది నైన్టీ నైన్ సరే ఈ వాక్యం మీరు వింటారు కాబట్టి ఈరోజు నుంచి మీ మనసు మారచ్చేమో కానీ ఏమి కావాలా అన్నప్పుడు మీరు సాధారణంగా పిల్లల్ని షాపింగ్కి వెళ్ళినప్పుడు మీరు ఒకటి గమనిస్తా ఉంటారు షాపింగ్ బాగుంది నాకు జ్ఞాపకం ఉంది ఇది ఎవ్రీ జనవరి మన హైదరాబాద్ లో నుమాయిష్ ఉంటుంది కదా నుమాయిష్ అంటే ఎగ్జిబిషన్ అంటారు ట్వంటీ ఇయర్స్ ప్రతి సంవత్సరము మర్చిపోకుండా పిల్లల్ని తీసుకొని పోయినా అక్కడికి వాళ్ళకి అవన్నీ అజ్జులాలు ఆడిపించడము అవన్నీ ఆడిపించినాక వాళ్ళు ఇంకా వాళ్ళకి ఏమేమి కావాలని అవన్నీ తినేసి ఏమేమి వస్తువులు కావాలి కొనుక్కొని వచ్చేసేటోళ్ళు అన్నట్టు బొమ్మలైతే ఇంటి పచ్చటప్పటికీ రీపేడ్ వాళ్ళకన్నీ ఆసక్తిలు ఉంటాయి అన్నట్టు వాళ్ళకన్నీ అవి ఆ ఎక్స్పీరియన్సెస్ పొందాలని కోరిక ఉంటుంది అన్నట్టు ఆ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లలో పోయినప్పుడు ఇప్పుడు అక్కడ అబ్బాయి ఇంకప్పుడు ఇంకా పెద అవుతున్నాడు వాడికి ఏదో ఒక వస్తువు అంతే అది కొన్ని అంతవరకు విడిచిపెట్టలే అదింటికి వచ్చినాక కూడా దాన్ని ఊరికైనా విరగొట్టేసి జడగొట్టి వాళ్ళ బొమ్మలను జడగొట్టాలా ఇరగొట్టాలా నేను వాటిని అన్నింటినీ రిపేర్ చేయాలి నాకు అదొక మెంటాలిటీ ఏదైనా నేను రిపేర్ చేసి పడేస్తా క్షణాలలో అది నా సబ్జెక్ట్ అయినా నా సబ్జెక్ట్ కాకుండా నిన్నటి తినంనా మొన్నటి తినంనా నాకు ఒక పెద్ద సమస్య ఉండే ఎక్సెల్ షీట్లో నేను ఎక్సెల్ ప్రోగ్రామింగ్ అంతా నేర్చుకోలేదు ఎందుకంటే నేను వేరే సాఫ్ట్వేర్స్ బాగా వాడుతున్నా కన్సల్టింగ్ ప్రాజెక్ట్స్లలో నా సైడ్ బిజినెసెస్లల్లో అంతా వేరే సాఫ్ట్వేర్స్ వాడుతుంటాను నేను నాకేమో ఆ ఎక్సెల్ షీట్లో చాలా సమస్య ఉంది నాకేమో ఎక్సెల్ షీట్ నాలెడ్జ్ లేదు అయితే మా దగ్గర ఇద్దరు ప్రొఫెసర్స్ ఉంటారు ఎక్సెల్ సబ్జెక్ట్లో గురువులు అన్నట్టు వాళ్ళు వాళ్ళ దగ్గర పోయి కూర్చున్న సో నాకు అర్జెంట్గా అవసరం ఉంది సాల్వ్ అంటే ఎంతసేపు సార్ ఐదు నిమిషాలలో కూర్చొని ఆయన అర్ధ గంట కొట్టుకున్నా సాల్వ్ చేయలేకపోయింది నా నా హృదయం నుంచి ఆలోపన వస్తుంది ఇది నువ్వు కూడా చేసుకోవచ్చు కదా ఆయన మీద ఎందుకు ఆధారపడుతున్నావు కానీ నాకు లేదు ఎక్సెల్ నాలెడ్జ్ లేదు ఎంఎస్ ఎక్సెల్ నాలెడ్జ్ లేదు ఎక్కువ వాడలేదు నేను ఎప్పుడైతే నేను వేరే సాఫ్ట్వేర్స్ మీద ఎక్కువ సమయం గడిపిన ఒక సాఫ్ట్వేర్ మీద ఎక్కువ సమయం గడిపితే ఇంకొక సాఫ్ట్వేర్ రాదు అందుకే మా తమ్ముడు ఆస్ట్రేలియాలో ఉండేవాడు అతను చెప్పేవాడు అన్ని నేర్చుకోవాలా ఒక ఒక సాఫ్ట్వేర్ మీద పనిచేస్తూ కొత్త సాఫ్ట్వేర్ నేర్చుకోవాలా అప్పుడే ఐటీ కంపెనీల మనం సర్వే కాగలొచ్చు అని ఆయన హెచ్పి కంపెనీ పనిచేసేవాడు ఇండియాలో ఉన్నప్పుడు ఇక్కడ ఇంట్లో ఒక ల్యాప్టాప్ మీద మూడు వేల కంట్రోల్ చేసాడు ఆయన ఆయన సబ్జెక్ట్ అటువంటిది అన్నట్టు మొత్తము బ్యాంక్స్ ఉంటాయి కదా బ్యాంక్స్ ఇప్పుడు ఆస్ట్రేలియాలో కూడా అదే పనిచేస్తుండే ఆయన అది ఆస్ట్రేలియన్ బ్యాంక్ ఒకటి ఉంటుంది ఆ బ్యాంక్ దేశమంతటా ఉంటాయి బ్రాంచెస్ ఆ బ్రాంచెస్ లో కంప్యూటర్స్ ఉంటాయి ఆ కంప్యూటర్స్ ఈయన కూర్చున్న స్థలంలో అన్నిటినీ ఆయన ఆయన ల్యాప్టాప్ మీద చూస్తూ ఉంటాడు ఏ కంప్యూటర్ పనిచేస్తుంది ఏది ఫెయిల్ కాబోతుందని ఆయన ఫీల్డ్ అటువంటి ఖతర్నాక్ ఫీల్డ్ అన్నట్టు మూడు వేలు ముప్పై వేలు లక్ష యాభై వేల కంప్యూటర్లు ఒకేసారి అయినా డిటెక్ట్ చేసుకుంటాడంట నా కంప్యూటర్ స్క్రీన్ మీద ఏది ఫెయిల్ అవుతుందో ఇమీడియట్లీ దాన్ని లాక్ చేసి వాడికి మెసేజ్ పెడతారంట ఇమీడియట్లీ నీ కంప్యూటర్ ఆఫ్ చేసేయని అది ఫెయిల్ అవుతుందని కస్టమర్స్ దెబ్బతింటారు ఫెయిల్ అయిపోతుంది కంప్యూటర్ స్విచ్ ఆఫ్ చేసేయమని దాని తర్వాత హార్డ్వేర్ ఫెలోస్ కి పెడితే వాడు వచ్చి అది రిపేర్ చేసిపోతారన్నట్టు అది నా జాబ్ ఎన్ని ఉన్నాయి కానీ ఐడెంటిఫై చేసుకుంటాడంట తర్వాత చెప్తుండు అది సరిపోతలేదు ఇప్పుడు కొత్తవి నేర్చుకోవాలి కొత్తవి నేర్చుకోవాలంటున్నాడు కాబట్టి ఎన్నెన్నో కొత్త విషయాలు మనం నేర్చుకోవాలన్న ఆశ తపన మనకు అందరికి ఉంటుంది కాబట్టి ఒకసారి నాకు విపరీతంగా కోపొచ్చి సరే నేను తిట్టాను ఎవరిని కూడా తిట్టాను ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా తిట్టాను నేను నేను తిట్టినా వాళ్ళకి అర్థం కాదు నేను తిడుతున్నట్టు ఏం మాట్లాడుతుంటే అర్థం కాదు అట్లా ఆ రీతి ఆ నేను మనుషుల కోపం వస్తే వాళ్ళ నేను కోపంగా ఉన్నట్టు కూడా తెలియదు కానీ ఏం మాట్లాడుతుంటే కూడా అర్థం కాదు వాళ్ళకి అట్లుంటుంది అన్నట్టు నా కోపం అయితే ఈ మా బాబు ఒకసారి ఇట్లనే ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి వెళ్ళినప్పుడు నేను ఈ షాప్ అంతా కొనుక్కొని తెచ్చిపెట్టుకుందామా మన ఇంట్లో అంటే ఆ బాగుంటుంది బాగుంటది అన్నట్టు ఈ షాప్ లో ఉన్న ప్రతి టాయ్ ప్రతి మొత్తం ఈ షాప్ అంతా ఎంపీ చేద్దాం అవన్నీ తీసుకొచ్చి మన ఇంట్లో నింపుకుందామంటే ఆ బాగుంటుంది బాగుంటుంది అన్నాడు అప్పుడు నేను మళ్ళీ ఎక్కడ కూర్చుంటావు ఎక్కడ పండుకుంటావు ఎక్కడ తింటావు ఈ షాప్ మన ఇంట్లోకి వస్తే ఎక్కడ తింటావు ఎక్కడ పండుకుంటావు ఎక్కడ కూర్చుంటావు అంతే అదొక షాక్ అన్నట్టు నాకు అప్పుడు అనిపించింది పిల్లలే కాదు పెద్దలు కూడా అంతే కదా ఇప్పుడు నువ్వు మోటార్ బైక్ కొన్నికి పోతావు ఆ పిల్లగాడేమో చాక్లెట్ కొన్నికి నీకు వాడికి తేడా లేదు కదా నువ్వు కూడా ఏదో కొనాలా నువ్వు కూడా ఏదో కొనాలా ఏదో వస్తువులు వాటికేమో బొమ్మలు నీకేమో మోటార్ సైకిలే ఒక బొమ్మ కదా ప్రార్థన తీసుకొని పోతాం కొనుక్కోలో కొనుక్కోలో అన్ని కోరికలు అట్లుంటాయన్నట్టు మనసు లేదు కానీ నేను ఒక విషయం గమనించిన ఏంటంటే ఆత్మీయ జీవితంలో ఈరోజు ఉదయం వస్తుంటే బస్సులో అదే ఆలోచిస్తా కూర్చుని నేను మెడిటేషన్ కరెక్టే కదా దేవుని బిడ్డలకి కూడా ఈరోజు ఏముంది ఒక్కడు ఒక్కడన్నా ఇప్పుడు గొప్ప జనం గురించి అంతగా మనం ధ్యానిస్తూ ఉంటాము గొప్ప జనము ఎందుకు యేసు ప్రభుత్వం అంత సన్నిహితంగా ఉండలేరు ఆయన కోరుకుంటుంది అదే కదా నేను బలిని కోరలేదంటాడు కనికరంనే కోరిన అంటున్నాడు కనికరం ఎక్కడ ఉంటుంది చెప్పండి హృదయం కదా బలిని ఇస్తున్నారు మనుషులు ఆ క్యాథలిక్ టెంపుల్ నేను వస్తుంటే చూస్తాను అక్కడ ఇంటి నుంచి వస్తుంటే ఆఫీస్ కి అంత బ్రెడ్ పంచుతా మంచిదే పంచాలా పేదవాళ్ళకి ఆహారం పెట్టాలి అవన్నీ కరెక్టే క్యాండిల్స్ వెలిగిస్తూ ఉంటారు అన్ని పర్లేదు చేసుకొనియండి కానీ చివరికి నువ్వు అక్కడ పోయి సాధించింది ఏంటంటే నేను ఏదో గొప్ప పని చేసిన పేదవాళ్ళకు కానీ నీ హృదయంలో కనికరము ఆయన కోరుతున్నాడు నీ హృదయాన్ని కోరుతుండు పాయింట్ నెంబర్ వన్ అనేది నేను నీ హృదయాన్ని కోరుతున్నాడు నువ్వేం కోరుతున్నావు ఆయన హృదయాన్ని కోరుతున్నావా ఆయన నుంచి వస్తువులు కోరుతున్నావా తొంభై గొప్ప జనం అవే కోరుతున్నారు తొంభై తొమ్మిది శాతం అవే కోరుతున్నారు ఒక్క నిమిషం బ్రదర్ ఈ పిల్లలు ఎందుకు అరుస్తున్నారు అలా చెప్పొస్తాబోతున్నారు కాబట్టి దేవుడి నుంచి కోరుకునేది అని అన్నప్పుడు నేను గమనించిన ఆత్మీయ జీవితంలో కూడా ప్రభు నుంచి ఏది కోరుకుంటాను సాధారణంగా గొప్పజనం ఐశ్వర్యాన్ని కోరుకుంటారు ఈ లోకం లేదా సాధించాలా నాకు అది కావాలి ఇది కావాలా అని ఉంటారు కానీ ఆత్మీయ జీవితంలో ఎదిగిన కూడా ఏం కోరుకుంటాడో నాకు చూస్తున్నాను ఆత్మీయ స్థితిలో అవి బొమ్మలు ఆత్మీయ బొమ్మలు అంటే చెప్పుకోవడానికి ఆత్మీయ స్థితిలో బొమ్మలు ఉదాహరణకి కృపవరాలు కావాల ఆయన్ని పది వరాలు ఉన్నాయి మనకు తెలుసు కృపవరాలు కావాలని ఆశపడతా ఉంటారు చాలా మంది నేను ఒక గమనించిన ఒకప్పుడు చర్చిలో బ్రదర్ నాకు హోలీ స్పిరిట్ నాకు పరశుధా నాకు భాషల వరం కావాలా నాకు ఈ వరం కావాలా ఆ వర ఎక్కువ మరకు భాషలవరమే అడుగుతూ ఎందుకంటే పక్కన ఉనికి కాబట్టి వీరికి లేదు కాబట్టి భాషలవరం కావాలా ప్రార్థించే బ్రదర్ అంటే ఆత్మీయ స్థితిలో కూడా దేవుని నుంచి వచ్చే వరాలు కోరుకుంటున్నారు కానీ దేవుని కోరుకుంటలేరు అది నేను చెప్పే పాయింట్ ఏడో ఇక్కడ దేవుడు నీ హృదయంలో ఉండాలా అన్న తపన ఆసక్తి మనకి ఎక్కడ కనిపిస్తలేదు చర్చ సిస్టమ్ అది నేను చెప్పాడు అందుకు వాళ్ళు బహు దూరంగా వెళ్ళిపోతున్నారు వీరి పెదములు నన్ను స్తుస్తున్నాయే కానీ వీరి హృదయం మటుకు బహు దూరంగా ఉన్నాడు అందుకే మనం ఒకసారి చూస్తాం చూడండి మత్తవార్త ఆరవ అధ్యాయంలో ఒక వాక్యం మనం చూస్తాము అత్తైసు వార్త ఆరవ అధ్యయమే విశ్వాసినే కానీ వేషధారకుడు విశ్వాసి వేషధారకుడు అంటే ఎట్లుంటుంది వాడి పరిస్థితి చూడండి అత్తయ్యసువార్త ఆరవ అధ్యాయము ఐదవ వచనము మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అంటే అడిగేది కదా ప్రార్థన అడిగేది దేవుని ఆశించండి మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వల్లే ఉండవద్దు అంటే వేషధారులు ఎట్లుంటారు అనేది చెప్తున్న తర్వాత వచ్చినం మనుషులకు కనబడవలనని సమాజ మందిరంలోను వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టం వేసారకులు ఇట్లుంటారు అన్నట్టు బయటికి పతి లోపల శక్తి లేదన్నట్టు వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చంగ మీద చెప్తున్నాను ఎందుకంటే వేసార తగిన ప్రతిఫలం ఏంది ప్రసంగా నరకం నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమంది నీ తండకి నేను అప్పుడు రహస్య చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చింది కాబట్టి ఇది రహస్యము అనే పదం ఎందుకు చెప్తుందంటే సరత మీరు చూసుకోండి జీమ్ సాంగ్ నంబర్స్ రహస్యం అందు అన్నప్పుడు నీ పబ్లిక్ లో చేయడం వేరే రహస్యంగా ప్రేయర్ చేయడం వేరే అన్న విషయం అక్కడ మాట్లాడతాను మనం కూడా చేస్తాం పబ్లిక్ లో వేసధారణ లేకుండానే చేస్తాం అనుకోండి కొన్ని కొన్నిసార్లు వేసధారణ మనం పరిశీలించుకోవాలా కానీ దీర్ఘంగా ప్రార్థించడం విశదీకరించుకుంటూ ప్రార్థించటం మంచి మంచి పదాలు వాడుకుంటా మనుషుల మెప్పు పొందుకోవడం కొరకు ప్రార్థించడం అవి కానే కాదు కదా హృదయ అంతరంగంలోకి వెళ్ళి వచ్చే ప్రార్థనలు బహుఘోష ఉంటుంది అది వేదన ఉంటుంది అది ఏడుపు ఉంటుంది కానీ వేస్తారకుల ప్రార్థన పబ్లిక్ ప్రార్థనలు అంట మన ప్రార్థన రహస్య ప్రార్థనలు రహస్యంగా ఒక గదిలోకి వెళ్ళిపోయి బయట ఎవరికి కనిపించేటట్లు ప్రార్థించద్దు మనం నేను ప్రార్థన చేస్తుంటే నా మాటలు ఒకటి కాదు నేను వర్షిప్ చేస్తుంటే పాఠాలలో నేను శుద్ధిస్తుంటే ఎవడ కాదు అవి అవసరం లేదు మనకి సైలెంట్ గా నీ అంతరంగా మందు ఆయనని పరిశీలించుకో ఆయనను స్వీకరించాల ప్రభావ ఏదైనా నా హృదయాలకు రానైనా నూతనంగా జన్మించు ప్రభా నేను ఈరోజు క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నాను ప్రభావ నా తను సంభాషించి నా తను మాట్లాడు నా హృదయాలకు రా ఎటువంటి తొలగించి ప్రభు నేను స్థితించలాగన మీరు నడిపింపు నాకు చాలా అవసరం నాకు ఏమొత్తి లోకంలో నాకు మీరుంటే చాలు ప్రభావ అన్న చిన్న రహస్య ప్రార్థన చాలు ఒక గంట చేయనవసరం లేదు చాలా మంది ఏమనుకుంటారంటే గంటలు గంటలు చేస్తే ప్రధర్ ప్రార్థనకి జవాబు వస్తుంటారు కానే కాదు ఇక్కడ సీక్రెట్ ఉంది రహస్యమందు నీ హృదయం నాయన సరిజలకు మరించుకోవాలా పబ్లిక్లు చేసుకుంటే వచ్చేది ఏం లేదని చెప్తున్నారు వారి ప్రతిఫలం వాళ్ళు తిరిగి వారి ఫలం అందుకే రోమిన్ పత్రిక ఎనిమిదో అధ్యాయం తిరిగి వస్తా ప్రతిసారి మనకి యుక్తంగా ప్రార్థన చేయడానికి రాదు కాబట్టి ఉచ్చరింప కలిగిన మూలుగులతో పరిశుద్ధాత్ముడు మనం మనలో ఉండి ప్రార్థిస్తూ ఉంటాడు ఒకసారి చూడండి యాకబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము యాకబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఐదు ఆరు వర్షాలలో యాక రాసిన మొదటి పత్రిక యాకబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఐదు ఆరు వర్షంలో మీలో ఎవనికి నేను జ్ఞానము కొద్దిగా ఉన్నాయాల అతను దేవుని అడగవలను కాబట్టి దేవుని నుంచి అడగాల్సిన మనం వస్తువుల దైవికమైన విషయాల అప్పుడు అది అతనికి జ్ఞానం అడిగితే ఖచ్చితంగా ఇస్తారంట నేనైతే మీకు చెప్పాలనుకుంటున్నాను ఎన్నో సమాచారం చెప్ నేను ప్రభు నాకు మీ జ్ఞానం కావాలా ప్రభు నాకు ఏముండను అవసరం లేదు లోకంలో ఏ వస్తువు అవసరం లేదు నాకు ఏది కూడా ఇంట్రెస్ట్ లేదు అది నేను నిజంగానే చెప్తున్నాను నిజంగా పాటిస్తా కూడా ఆహారం పట్ల ఆసక్తి చూపించాను బట్టల పట్ల ఆసక్తి చూపించాను డబ్బుల పట్ల ఆసక్తి చూపించాను వస్తువుల పట్ల ఆసక్తి చూపించాను అవి పోతేనే ఉండాల నా దగ్గర ఉండొద్దు ఏది నా హృదయానికి అంటుకునుందో అది నా హృదయాలకి దూరం లేకపోతే నన్ను నేను సంపూర్ణంగా ఎంటీ చేసుకోలేను చక్కెర నేను ఎంటీ కావాలా దాంట్లో ఉండొద్దు చక్కెర అది ఎమిటీ అయిపోవాలా ఎవరు పడితే వాడికి ఇచ్చేసేలా అందులో ఏం అది ఎంటీ ఉండాలి తన్ను తను రెక్తునుగా చేసుకుంటే ఏసు అంటే తను తను ఎంటీ చేసుకున్నాడు అందులో ఏం లేని దైవత్వాన్ని మొత్తం ఎమిటీ చేసుకుంటాడు నీలోని గొప్పతనాన్ని నీలో ఉన్న ప్రతి దాన్ని నువ్వు చేసుకోవాలి రెక్తునుగా చేసుకోవడం అటువంటి ప్రార్థన ఎందుకు విన్నాడు నేను నేర్చుకున్న సీక్రెట్ అదే ఎప్పుడైతే నిన్ను నువ్వు ఎంటీ చేసుకుంటావో అప్పుడే అతను నీ ప్రార్థనకు జవాబిస్తారు ఎందుకంటే నీకు లేదు కాబట్టి అదే నువ్వు విజయం పొందినట్లు మనకు తెలుసు పాత నిబంధన కాలంలో చూపించిన ఆయక బలిపీటపు బలిపీఠపు ఉపమానమని నేను ఎన్నిసార్లు వాక్యలాలు అది జ్ఞాపకం చేస్తా అంట బలిపీఠానికి సంబంధించిన బోధ ఒక ముప్పై దగ్గర దగ్గర ఇరవై ఐదు ఇరవై మాట ఆ రోజులలో నేను బలిపీఠానికి సంబంధించిన బోధ కొన్ని వారాలు చెప్పిన బలిపీఠం మీద పశువు పశువు ఎట్లుండాలా పస్కా పండక్కి సంబంధించిన పశువు ఎట్లుండాలా ఆ పశువులో ఎటువంటి మచ్చ డాగు ఉండడానికి వీలేదు రోగం ఉండడానికి వీళ్ళదు అంత తెల్లగా ఉండాలి అది దాని తర్వాత దానికి వయసు ఎన్ని రోజుల వయసు అవన్నీ క్లియర్గా ఉన్నాయి వైబుల్లో ఆ అంత వయసు ఉన్న గోర తీసుకొచ్చి బలి అర్పించాలి అది అబీభ నెలలో తేదీ సాయంత్రము బలి అర్పించాలి పసుకా పశువుకి సంబంధించిన బలి అర్పణ దానికి తగినట్లే ప్రతి గుణగణము ఆ బలి పశువులో గుణగణాలు దాని పుట్టుక గున్నగణాలు దాని తర్వాత ఆ దాంట్లో ఎటువంటి మచ్చడాగు లేదు ఏసు ప్రభుల్లో కూడా అవన్నీ కనిపిస్తూ ఉంటాయి ఆ రోజుల్లో నేను ఇరవై ఐదు సంవత్సరాల మాట చెప్తున్నా ఆ రోజు రికార్డింగ్స్ లేవు కాబట్టి మనకి అవన్నీ ఆధారాలు లేవు కానీ మైండ్లో ఎక్కడ పోతే రికార్డింగ్ పోయినా నీ హృదయం ఉంటుంది కదా ధ్యానించిన వాక్యం పస్క పశువు లాగానే మన జీవితం ఉంటుంది ఆయన జీవితం అట్లా కాబట్టి ఆయన లాగానే మనం జీవించాలి కాబట్టి మరణం బలిపీఠం మీద మరణం ఉంటది ఆ విషయం నేను మీకు చెప్తున్నా ఈ లోకంలో మనము ప్రత్యక్షం మరణించిన వాళ్ళం ఏది చూసినా జీవం ముప్పదు ఎందుకంటే మనం చచ్చిన వరం ఈ లోకం దృష్టిలో క్రీస్తులోనే బ్రతుకుతున్నాం ఎందుకంటే ఆయన మనల్ని జీవం ఇచ్చినని నేను డిసెంబర్ ట్వంటీ చూపించిన జీవాన్ని ఇచ్చేవాడు లేకపోతే వాడు సైతాన్ని తెలుసుకొని మరణాన్ని పెంపొందించేలాగా హవాని మోసంగించిండు దాని వలన వాళ్ళు మరణాన్నే కనుతా ఉన్నారు పాపంనే కనుతా ఉన్నారు అని చెప్తుంది బైబిల్ పాపంలోనే తల్లి నన్ను గర్వం ధరించింది పాపంలో నన్ను కనింది అంటది అంటే పాపము మరణం కాబట్టి మరణము మరణమే పుడుతా మరణం నుంచి మరణమే పుడుతుంది ఎన్ని సంవత్సరాలు ఏసులు వచ్చేంతవరకు ఆయన ఒక్కడే మరణం నుంచి జీవనంలో నడిపించగలిగిండు అంత గొప్ప దేవుడు ఇంకా ఎవరు అటువంటి పని చెయ్యలేదు ఇంతవరకు కూడా ఇక మీదట ఆయన దేంతో కూడా పోల్చలేం మనం పాపము పండుతనే ఉంది పాపం పొడుతనే ఉంది మరి ఆ పాపం నుంచి అంటే మరణించిన మనల్ని బ్రతికింపజేసిండు ఆయన ఒకసారి మరణించిన వాళ్ళము ఆదాము మరణించిన వాడు అతన్ని జీవింపజేసిండు మళ్ళా తిరిగి చచ్చిండు మళ్ళా తిరిగి బ్రతికిస్తున్నాడు దేవుడు అది చివరిసారి కదా ఇంకా దాని తర్వాత నిత్య నరకమే నిత్య మరణమే ఆత్మ ఎప్పటికీ మరణించదు అది మనం చూస్తాం నర్కాన్లో కూడా అది మరణించదు అది కాబట్టి ఈ విషయము నేను గ్రహించినట్లు మీరు గ్రహించగలిగితే చాలు మీరు ఏమి ఆయన నుంచి కోరుకుంటున్నారు ఆయన ఎప్పుడైనా మనకి ఏం అవన్నీ సమకూర్చిస్తూనే ఉంటాడు ఉద్యోగమే కానీ జీతమే కానీ అన్ని ఇస్తాడు కానీ అవి కానీ కాదు మనకు అవసరం ఉన్నాయి మనకు కావాల్సినవి బహు అదికే అబ్రాహ్ గురించి నేను ఎన్నిసార్లు చెప్పించిన హెబ్రిల్ రాసిన పత్రికలో అబ్రహము ఎన్ని సంవత్సరాలు తెలుసా నేను అనుకుంటే దగ్గర దగ్గర ఎనభై సంవత్సరాలు తిరుగుతూనే ఉన్నాడు తిరుగుతూనే ఉన్నాడు తిరుగుతూనే ఉన్నాడు ఈ లోకంలో పరదేశిలాగా పారాన్ నుంచి ఇంకొక ప్రాంతానికి అక్కడి నుంచి హారా సారీ హారాన్ నుంచి ఇంకొక ప్రాంతం నాకు పేరు ఎందుకు నోటుకోసలేదు అక్కడి నుంచి మళ్ళా సోయర్ ప్రాంతం వరకు సుధమ గుమర దూరంలో ఒక పట్టణంలో అట్లా ఎన్నో ప్రాంతాలు తిరిగిండి అయినా ఒక్కటే స్థలంలో నలభై సంవత్సరాలు ఉంటాడు వాళ్ళైనా చనిపోయినాక అక్కడి నుంచి బయలుదేరి ఇంకొక స్థలానికి వస్తాడు అక్కడ నలభై సంవత్సరాలు ఉంటాడు దాని తర్వాత ఎనభై సంవత్సరాల తర్వాత పిల్లలు అవన్నీ మనం చూస్తూ ఉంటాం ఆయన వంద ఏళ్ళకి వచ్చేప్పటికీ ఇస్సాక్ పుట్టడం ఇస్సాక్కి ఇస్మాయిల్ సంవత్సరాల తేడా అంటే పెద్దవాడు అయిపోయింది ఇస్మాయిల్ పెద్దోడని కాబట్టి ఇస్మాయిల్ని బలి అర్పించడానికి వీల్లేదు వాళ్ళు ముస్లిమ్స్ ఇస్మాయిల్ అది ఇసాక్ కాదని యూదులు అంటారు ఇస్సాక్ ఇస్మాయిల్ కాదు ఇస్సాక్ అని అదే కొట్టుకుంటుంది ఈ రోజు వరకు కొట్టుకొని చచ్చుకొని చంపుకుంటున్నారు ఒకరిని ఒకడు ఎంతమంది ఎవరి అసలు జస్ట్ ఈ యొక్క అంశం మీదనే ఇస్మాయిల్ కాదు ఇసాక్ అని ఇసాక్ కాదు ఇస్మాయిల్ అని ఎవరైనా క్రైస్తవులకి ధైర్యం కావడానికి అరే ఎందుకు కొట్టుకొని చూస్తున్నారు మీకు తెలుసు ఇద్దరు కాదని చావలేదు కదా ఇద్దరు అర్పించలేకపోయింది కానీ ఎక్కడ చచ్చిరెవరు ఇస్ ఇస్సాకు చదవలేదు ఇస్మాయిల్ చదవలేదు దేవుడు అబ్రామ్ కుమారుణ్ణి చంపనీయలేదు మనిషి మనిషి బలి గర్పణ ఆయన స్వీకరించలేదు కానీ తన సొంత కుమారుణ్ణి బలిగా అర్పించింది అది క్రైస్తవ జీవితం కదా క్రైస్తవ విశ్వాసం కదా అరే మీరెందుకు పట్టుకొని చేస్తున్నారు రాబాయి మీరు మీరు ఇద్దరు పిల్లలు చదవలేదు కదా ఏ స్ చచ్చిపోయిండు తన తన ఏకైక కుమారుడు మన పాపం మీద చనిపోయాడు ఆ రోజు ఆపలేదు దేవుడు తన కత్తి అతని మీద పడడం ఆపలేదు అబ్రాహ్ కుమారుని మీద కత్తి పడకుండా ఆపిండు దూతొచ్చి కానీ ఏసుప్రభు శిల మీద బలి అర్ప అర్పిస్తప్పుడు ఆయన మీద కత్తి ఆగలేదు పక్కన బలి ఆగలేదు ములకిరిటం ఆగలేదు మేకులు దిగుతుంటే ఆగపలేదు కాబట్టి నిజమైన కుమారుడు ఏశప్రవ్వే అని ఎవడికి ధైర్యం చెప్పడానికి వాళ్ళకి యూదులకు చెప్పలేవు ముస్లింలకు చెప్పలేవు కానీ చెప్పొచ్చు మనం ఇంటర్నెట్లో యూట్యూబ్లో వాడు వాగుతా ఉంటే వాడికి కామెంట్ పెట్ట చది పిచ్చి ఎందుకు కామెంట్ ఎందుకు వాగుతున్నావు అసలు నువ్వు ఇస్మైల్ చవలేదు కదరా యూతులు మాట్లాడుతుంటే ఇస్సాకు చవలేదు కదరా తన సొంత కుమారుడు యేసు ప్రభుని ఆయన బలి అర్పించిండి కదా ఆపలేదు కదా మీరు కొట్టుకొని చేస్తున్నారు అసలు సచ్చిపో చావాల్ చనిపోయింది మా కదా మా ప్రభు కదా అట్లా మనం ధైర్యంగా మాట్లాడగలమా మాట్లాడే టైం వచ్చింది ఇప్పుడు మనం మాట్లాడాలి అంటే ప్రేమతో చెప్తాం మనం వాడి మీద ద్వేషం ఉండదు కానీ ఎందుకు ఆ చిన్న విషయం కొరకు రెండు వేల సంవత్సరాల నుంచి కొట్టుకొని చస్తున్నారు రెండు వేలు అక్కడ ఇంకెక్కువే నాలుగు నుంచి కొట్టుకొని ఎన్ని లక్షల మంది చనిపోయినారు యవనస్తులు కోట్ల చనిపోయారు యవనస్తులు బహు దుఃఖం కదా అది ఊహిస్తే వాళ్ళు జల్దరిస్తుంది ఒకసారి అపోస్తులకరం చూడండి అపోస్తుల కార్యము పదమూడవ అధ్యాయము అపోస్ల కార్యము పదమూడవ అధ్యాయము ఎటువంటి వాడు దేవునికి ఇష్టం దేవు నుంచి నువ్వేం కోరాలనుకుంటున్నావు నేనైతే అదే కోరుతు నన్ను నన్ను ఆయన ఇష్టపడాలా నాకు అదే కావాలి అంతకంటే లేదు అబ్రాహమును నా స్నేహితుడు అన్నాడు దావిదిని నా స్నేహితుడు అన్నాడు అనడం మరి అటువంటి సన్నిహితమైన సంబంధం ఉండాలి దావిదు యోనాథాన్ గురించి కొన్ని సంవత్సరాల క్రితం నేను దిగీర్ఘంగా చెప్పిన వాక్యం బావమార్దులే కానీ మంచి స్నేహితులు యోనాథాను ఎప్పుడు దావిదు రమున ఆనుకొని వాక్యం ఉంది నేను అది రుజువు నూతన నిబంధన వచ్చేప్పటికీ యోహాను భక్తుడు ఏసప్పుడు రమును ఆనుకొని ఉండేటోడు అది పేదరు చూసి అసూయబడేటోడు దేవుణ్ణి అంతగా హత్తుకోనం కోవడం అనేది మనం ఎక్కడ చూస్తాము ప్రార్థన స్టార్ చేస్తే నాకు ఇది నాకు అది నాకు ఇది నాకు అది ఆ దొరికేంత ప్రార్థన ఉపాసాలు అవే సమస్యలు అవే ప్రతి దాని విషయంలోనే ఉంటుంది కానీ ప్రభ్వా నేను నిన్ను హత్తుకోవాల నిన్ను హత్తుకొని జీవించాల నా హృదయలకు రా ప్రభావ నిన్ను విడిచిపెట్టను ప్రభావ అన్న ప్రార్థన ఎక్కడ ఉంటుంది నా హృదయలకు రా ప్రభావ నన్ను నడిపించే రోజు నేనైతే అట్లనే ప్రతిరోజు ప్రార్థన అండ్ నా ప్రార్థనలు ఇతరుల గురించిగా నా స్వార్థంగా ఏముండదు ఒక్క పాయింట్ కూడా ఉండదు ఒకటే స్వార్థ మీరు ప్రార్థం ఏంటంటే నన్ను నువ్వే నడిపించి ప్రభుత్వం అడుగుతా ప్రతిరోజు సురక్షితంగా ఇంటికి చేర్చు నన్ను కాపాడు ఇంకా ఎక్కువ పని ఉంది నాకు తెలుసు నేను నా పని ముగించుకోవాలి లోకాన్ని విడిచిపెట్టక ముందు నా జీవితం ఎట్లా ముగిస్తాడో నాకు చూపించండి దేవుడు కళ రూపకంగా కాబట్టి ఇరవై రెండవ అష్టం చూడండి అధ్యాయం ఇరవై రెండవ అష్టంలో దా మీద ఇక్కడ ఆయన ఎటువంటి వాడుతాను ఏం కోరుకున్నాడు తన తర్వాత అతన్ని తొలగించి దావిదును ఆయన వారికి రాజుగా ఏర్పరిచేది ఎందుకు సౌలు జీవన విధానం మీకు అర్థమైంది ఎప్పటి నుంచో మరియు ఆయన నేను యశైకు మారిన దావిదను కనుగొంటిని నాకు ఇది చాలా ఆశ ఉంది ఇది దేవుడు నన్ను కనుగొనాల ఆయన కనుగొంటున్నాడు ప్రతి కనుగొంటున్నాడు మనము అసలు ఏం వెతుకుతున్నాము ఆయన నిన్ను వెతకాలా ఈ లోకస్తులందరూ దేవుడిని వెతుకుతున్నారు కానీ దేవుడు ఒక్కడిని వెతుకుతున్నాడు అది నువ్వెందుకు కావద్దు నేనెందుకు కావద్దు అవును నిర్లక్ష్యమైన జీవితం ఉంటే అసలు దగ్గరికే రాడైనా ఎందుకంటే మనకు తెలుసు ఆయన డైరెక్ట్గా కనిపించే దేవుడు కాదు ఎందుకంటే ఆయన వాగ్దానానికి ఆయన వ్యతిరేకంగా ఆయన మాట నమ్మదగినది అని వాయిపులు కాబట్టి ఆయన డైరెక్ట్ గా ఈ లోకాలకు వచ్చి వంటతో సంభాషించాడు ఆయనకు అధికారం ఉన్నా కూడా చేయడైనా దాన్ని ఎందుకంటే వాడు ఎప్పుడు ఎదురుస్తుంటు దేవుడు ఎప్పుడొచ్చి నీతో మాట్లాడితే పట్టుకుందా మారు అట్ ఎట్లా వస్తారు నువ్వు ఈ లోకంలో నీ మాటకు నువ్వే వ్యతిరేకంగా ఎట్లయినవని వాడు సవాల్ చేస్తాడు దేవుడితో వానికి ఎప్పటికీ ఇవడు దేవుడు అవకాశం అందుకని డైరెక్ట్ గా ఈ లోకంలో ఇవ్వడంతో మాట్లాడాడు అందుకని కళల రూపకం గురించే మాట్లాడతాడు ఎందుకంటే అది ఆత్మ కాబట్టి నీ ఆత్మ ఆయన ఆత్మ కలుసుకుంటే కాబట్టి అందుకే నువ్వు ఆత్మస్వరూపీగా తయారైతేనే కానీ నీ హృదయంలో ప్రత్యక్షణమైన నివసించలేడు అసాధ్యం అది న్యాయబద్ధమైన జీవనం అదే ఏ ఆత్మ కూడా లోకంలో న్యాయంగా ఉండలేదు దాని లేదు ఒక శరీరానికి అధికారం ఇచ్చింది దేవుడు ఈ లోకం అందుకే ఒకసారి నేను చెప్పిన భూమి ఆకర్షణ శక్తి ఎందుకు పెట్టింది దేవుడు ఇక్కడ అంటే ఇక్కడోడు ఇక్కడే ఉండాలా అక్కడే ఉండాలా అందుకే ఏ వస్తువైనా కింద పడిపోతూ ఉంటారు ఎందుకు పడిపోతుంటే భూమి ఆకర్షణ శక్తి ఉంది కాబట్టి నువ్వు ఎగరలేవు పక్షిలాగా పక్షి ఎంత పైకి ఎగిరినా మళ్ళా కిందికి రావాల్సిందే భూమి ఆకర్షణ శక్తి అదే కానీ నీ ఆత్మ ఎక్కడికైనా పోయిస్తుంది ను కళ్ళు మూసుకొని కాణ నిద్రపో ప్రార్థన చేసుకొని అది ఎక్కడెక్కడ పోయి సువార్థ ప్రకటించి దయ్యాలు వెలగొట్టేస్తూ ఉంటుంది ఆ అనుభవంలోకి మనం అందరం పోవాలి కాబట్టి నేను అనేది ఏంటంటే ఎంత సంపాదించుకున్నా అంత వృధానే దుఃఖమే ఎన్ని వస్తువులున్నా తృప్తి ఉండదు మనుషులకు నేను చెప్తున్నా నీ హృదయాన్ని ఎమిటి చేసుకో నీ సరౌండింగ్స్ ని ఎమిటి చేసుకో ఆయన హత్తుకు నింపుకోవడానికి ప్రయత్నించు ఆయన ఏమని మాట్లాడుతున్నాడు దావిధి గురించి అటువంటి సాక్ష్యం నాకు కావాలా నేను కూడా సాక్షం సాక్ష్యం పొందుకోవాల అన్న విషయం చూడండి నేను యశై కుమారైన దావిదును కనుగొంటిని అతడు నా ఇష్టానుసరణైన మనుషుడు ఎందుకు అనేది ఇక్కడ ఉంది పాయింట్ దేవుడు నేను ఎప్పుడు కనుక్కుంటాడు సార్ గొప్పతనం చేసినవని కాదు అన్నదమ్ములేమో అన్నలేమో అంతా యుద్ధాలు చేస్తున్నారు గొప్ప గొప్ప వ్యక్తులు వాళ్ళు పెద్ద పెద్ద గుంటారు పొట్టి ఉంటాడు దావిది చాలా పొట్టి ఉంటాడు అని ఉంది వాక్యం అన్నదమ్ముల తక్కువ కానీ పసిపునలాగా ఉంటాడు మొహం దేవుని వెలుగుంది అతను కానీ యుద్ధాలలో ప్రవీణత పొందిన తన అన్నాలని ఏర్పరచుకోలేదు కానీ దేవుడు గొర్రె పిల్లల్ని పోషించే వాడిని ఏర్పరచుకున్నాడు దేవుడు ఒక రాజులాగా ఎందుకంటే దేశానికి కాపరి ముఖ్యం రాజుగానే కాదు అంటే రాజు లాంటి కాపరి ఇష్టం దేవునికి కాపరి లాంటి రాజు ఇష్టం అందుకు దేవుడు దావి గురించి సాక్షిస్తుంటాడు అతడు నా ఇష్టానుసారుడు అంటే దేవుని ఇష్టాన్ని తెలుసుకున్నవాడు అది నువ్వు ఎక్కడైనా రాసుకొని లైఫ్లో ఎక్కడైనా పుస్తకాలలో ఎక్కడి గలలో దేవుడిని ఇష్టాన్ని కనుక్కున్నవాడిన దేవుని హృదయాన్ని కనుకున్నవాడిన దావిది అందుకో కీర్తన గ్రంథం మనం దీర్ఘంగా ధ్యానిస్తాం దేవుని ఇష్టానుసారుడు అంటే దేవుని హృదయాన్ని అర్థం చేసుకున్నవాడు దేవునికి ఏమి ఇష్టమో ఆయన తెలుసు మనకు తెలుసా చెప్పండి ఏ ప్రశ్న ఇవ్వడి ఇవ్వండి జవాబు చర్చస్లల్లా దేవునికి ఏమి ఇష్టం అంటే ఏముంది మనం రక్షణ పొందడమే అది ఇష్టం అంటాడు అవును దాని తర్వాత ఏం ఇష్టం రక్షణ పొందిన కరెక్ట్ ఇంకేమి ఇష్టం అక్కడి నుంచి ఎవ్వడం ముందు గోడు అక్కడే గోడు కట్టుకొని స్థిరపడిపోతాడు గొంగలి పురుగు ఎప్పుడో బటర్ఫ్లై లాగా వస్తాడు అప్పుడప్పుడు ఎగురుతాడు అలా పోయి కూర్చుంటాడు అదే గొంగలి పొరుగు దశ కాబట్టి దేవుడు ఎప్పుడు దావింది కనుగొంటాడంటే దేవుని ఇష్టానికి అనుగ్రహించి దాని ప్రకారంగా నడుచుకునేవాడే ఇష్టానుసారుడు తర్వాత అతడు నా ఉద్దేశంలు అన్నీ నెరవేర్చేవాడు నెరవేర్చేవాడు చూడండి దేవుని ఉద్దేశం మనకు తెలుసు మన జీవితాలలో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడం కొరకు మనం ప్రయాసపడుతున్నాం ఈ లోకంలో ఆ ఉద్దేశం నెరవేర్చుకోవాలని నువ్వు నిజంగా తప్పన ఉంటే నీ ఉద్యోగంలో నుంచి నీకు ఏ ఆటంకాలు నీ శాలరీ ఆటకం ఉంటుంది నీకు అన్ని సమకూడి వస్తూనే ఉంటాయి ఎందుకంటే నువ్వు ఉద్యోగం ప్రాధాన్యత ఇవ్వలే దేవుని ఉద్దేశానికి ప్రాధాన్యత ఇచ్చినవు ఇది రివర్స్ కదా క్రైస్తవ జీవితంలో ఉద్దేశానికి పక్కకు ఉద్యోగానికి ప్రాధాన్యత ఇచ్చారు అందుకు అలిసిపోయి ఇంటికి వచ్చి ఏడ్చుకుంటా కన్నీళ్ళు విడుస్తూ తింటున్నారు కానీ తన ప్రియులకు తన తను ఎంతో సంతోషంగా ఆహారం పెడితే సంతోషంగా తింటున్నారు కష్టపడకుండా క్రిస్మస్ వాటర్ సీజన్ వచ్చిందంటే ఎవ్రీడే బిర్యానీలు ఎవ్రీడే నాన్ వెజ్ ఎవ్రీడే ఇదే స్వీట్లు ఇవే ఉంటాయి కేకులు పేస్ట్రీలు అవే ఉంటాయి కదా తిండి ఎప్పుడు అనుకుంటా ఈ క్రిస్మస్ సీజన్లో ఎస్కేప్ అయిపోతే ఎంత బాగుంటుంది ఒక పది రోజులు ఎవరికి అనిపించకుండా ఏటనే ఊరలలోకి వెళ్ళిపోతే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది ఆ ఫుడ్ అంతా ఎస్కేప్ అయిపోతాం కదా నో అని చెప్పలేము వాళ్ళు నొచ్చుకుంటారు అప్పటికి బ్రదర్ నువ్వు చాలా తక్కువ తిన్నావు బ్రదర్ అంటారు మళ్ళా శోధన కాబట్టి దేవుని ఉద్దేశాలను నెరవేర్చేవాడు దేవుని హృదయాన్ని అర్థం చేసుకున్నవాడు కాబట్టి ఈరోజు దేవ నాకు నీ హృదయం కావాలని నేను దాన్ని కోరుకున్నాను ప్రవ్వా అన్న ప్రార్థన మనకు అందుకే మరోసారి మనము దా గురించి చూస్తాం చూడండి కీర్తల గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయం ఇంకా నేను డెవలప్ చేసుకుంటున్న ఈ టాపిక్ కీర్తన గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము నాలుగవ వచనం యహోవాను బట్టి సంతోషించము ఆయన నీ హృదయ వాంచలను తీర్చును కాబట్టి ఇది పాయింట్ ఏం తెలుసా మనం కీర్తన గ్రంథం ఎప్పుడంత ధీరంగా ధ్యానించం కానీ అప్పుడప్పుడు అట్లా పాయింట్స్ బయటకు వస్తామంటే గ్రహించండి యహోవాను బట్టి సంతోషించము ఆయన నీ హృదయ తీర్చును అంటే నీ నీకు ఏం అవసరమో అది సెకండ్ పాయింట్ కానీ ఫస్ట్ ఆయనను బట్టి సంతోషించాలా అది పాయింట్ ఇది చెప్ ఇది చెప్పడం బహు కష్టము అనుభవించడం బహు కష్టం క్రైస్తవులకి దీన్ని ప్రకటించడం చాలా కష్టం నేను చెప్తున్నా ఎంత చెప్పు మర్చిపోయి మళ్ళీ క్లిందికి హృదయవాంచలకే వస్తారు ఫస్ట్ హృదయవాంచలు తీర్చుకుంటారు దాని తర్వాత యోగలు సంతోషిస్తారు అది కష్టం కదా వాక్యం నువ్వు ఫస్ట్ యహోవాన్ని బట్టి సంతోషించాలి అందుకే ప్రభు ఎల్లప్పుడూ ప్రభునంద ఆనందించడం ఎందుకు చెప్పిండు పౌలు ఎల్లప్పుడూ నా హృదయంలో నా ప్రభు ఉన్నాడు అనేసి నేను ఉద్రేకంతో ఉండాలా ఆసక్తితో ఉండాలా తెలియకుండానే పాఠలు వస్తూ ఉంటాయి తెలియకుండానే భాషలో ప్రార్థనలు వస్తూ ఉంటాయి తెలియకుండానే ఆశిస్తూ ఏమేమో వాక్యాలు వచ్చేస్తూ ఉంటాయి నోట్ల నుంచి అది మనకు కూడా తెలియదు మనం తిరిగి వింటేనే మనకు తెలుస్తుంది నేను చెప్పినా నానేసి ఆయన ఎందు సంతోషించాలా మనం ఆయనను బట్టి సంతోషించాల ఫస్ట్ పాయింట్ నువ్వు ఆయన సంతోషాన్ని కొరకు ప్రభావ నాకు నీ సంతోషం కావాలా నువ్వు నా హృదయంకి రావడము ఆ సంతోషం నాకు అవసరం అన్న ప్రార్థన మనకు అవసరం ప్రతి దశలు ఆ రీతిగానే ప్రార్థన చేయాలా ప్రభావ నువ్వు నా హృదయంలో నిన్ను బట్టి నేను సంతోషించాలి నా హృదయంలో నీ ఆనందం అనుగురించి అన్న ప్రార్థన మనకు అవసరం కొన్నిసార్లు ఇంకా ఏం చెప్పబుద్ధి కాదు ఆ వాక్యము నా హృదయంలో నాటుకున్నాం కాదు అక్కడే నా అంతా ఉంటే ఇంకా యహరితో నేను కాదు ఇట్లా వాక్యం చెప్తుంటే కూడా నాకు సడన్ సైలెంట్ అయిపోతాను నేను ఇంకా నాకేం చెప్పబుద్ధి కూడా కాదు వాక్యం అది మైండ్ లో అట్లా తిరుగుతూనే ఆ వాక్యం ఆవును ప్రభులో నేను సంతోషిస్తున్నా నిజంగా అంటే నా ఆత్మ నన్ను నిజంగా నేను యహోవ్ని బట్టి సంతోషిస్తున్నా లేక నా హృదయ బట్టి ఏది కోరుకుంటున్నాం ఉల్టా చేస్తాం ఎప్పుడు ఆయన నీతి నేను రాజాన్ని మొదట వెతకండి అంటే అప్పుడు తక్కినని అనుగ్రహించబడినంటే తక్కిన వాటి కొరకు పరిగెత్తుతూ నీతి రాజాన్ని పాపకు అది గొప్ప జనం బలహీన తీరొచ్చు కాబట్టి నేను కొంచెం సేపట్లో వాక్యాన్ని ముగించేస్తాను మెసేజ్ అర్థమైతే చాలు ఎంత ధీర్ఘంగా చెప్పినా రెండు గంటలు చెప్పినా రెండు నిమిషాలు చెప్పినా సత్యం సత్యమే కదా ఒకటే పాయింట్ దాన్ని ఎంత డ్రాగ్ చేస్తే దాన్ని నువ్వు స్వీకరించి ఈ రోజు నుంచి అమలు పరుచుకుంటే దాని తగిన రాబడి నీకు బెనిఫిట్ నీకు ఇన్కమ్ నీకు వస్తుంది అవును ప్రభావ నేను నీ ఆనందించాల నీ ఆనందించాల యహోనందు ఆనందించాల ఇంగ్లీష్ చాలా బాగుంది టేక్ డిలైట్ ఇన్ ద లాడ్ అండ్ హీ విల్ గివ్ యువర్ హార్ట్స్ డిజైర్స్ నాకు హార్ట్స్ డిజైర్స్ ఏం కానీ ఆయన నేను డిలైట్ చేయాల నా ఆత్మకి ఏం అవి ఇస్తే చాలి లైఫ్ ఒకటే ఆపర్చునిటీ వయసు త్వర త్వరగా దాటిపోతుంది బైబిల్లో ఐదు పర్సెంట్ కూడా తెలియదు తెలుసుకోకుండా కాలం ముగించుకుంటే ఎంత దుర్బలం ఎన్నెన్నో విషయాలు ఉన్నాయి ఎన్నెన్నో మర్మాలు ఉన్నాయి అవి అవి దొరికే కొద్దీ అవే నాకు ఏదో గొప్ప అద్భుతంగా అనవసరం లేదు ఆ వాక్యము నా మైండ్ లో ఓపెన్ అవుతుంది అన్ఫోల్డింగ్ అంటాం కదా మనం షాప్ నుంచి ఏదైనా వస్తువు పేపర్ కవర్ అంతా ఊడవిరికి డబ్బా ఉడవెరిక లెక్కలు పెట్టి తీస్తాం అట్లా ఓపెన్ అవుతుంది మన మైండ్ లో ఆ ఇంతవరకు అది ప్యాకేజ్ చేయబడింది ఆ ప్యాకేజ్ ఇంటి తీసుకపోయి ఓపెన్ చేసినప్పుడు అది దాంట్లో వస్తువు ఏమోదో తెలిసినప్పుడు వా అంటాం కదా అట్లా వాక్యం కూడా ఆ వాక్యం దొరకండి ఎక్కడ లేని ఆశతో ఓ గా థ్యాంక్ యూ లాట్ ఇది ఈ రీతిగా గ్రహించలేదే వాక్యం ఎప్పుడు నేను ఈ రీతిగా దీన్ని వాక్యం అని నువ్వు అనుకుంటా ఉంటే నీకు ఎంతో పదనాలు నీ వాక్యం నా హృదయంలో ఉంది దాన్ని బట్టి స్తోత్రాలు నాకు ఇంకా అధికంగా ఈ ప్రభు వాక్యం అన్న ప్రార్థన మనం చేస్తాం చూడండి పదవ అధ్యయం కీర్తన మార్కు వార్త పదవ అధ్యాయము చివరిగా నేను వాక్యాన్ని ముగిస్తున్నా మార్కు వార్త పదవ అధ్యయము యాభై ఒకట ఆయన అడుగుతుంది ప్రశ్న నేను స్టార్టింగ్ లో వాక్యం చెప్పక కూడా దేవుడు వచ్చి నేను అడుగుతున్నా అనుకో నీకేం కావాలేం అడుతూ నా కారు కావాలా ఇల్లు కావాలా ఉదయం కావాలా వివాహం కావాలా పిల్లలు కావాలా ప్రమోషన్స్ కావాలా కొత్త జాబ్ కావాలా ఇంకా రకరకాల వస్తువులు కావాలా మొబైల్ ఫోన్స్ కావాలా గ్యాడ్జెట్స్ కావాలా మంచి ఆహారం కావాలా అన్ని వేడుతుంది కదా పసిపిల్లడిలాగా పోయి ఆయన సన్నిధిలో కూర్చోవాలా ఆయన హత్తుకోనట్లా వాడు పరిగెత్తుకుంటూ వస్తాడు పెద్ద పిల్లలు ఏం చేస్తారు డాడీ నాకు ఏం తీసుకొచ్చిన వాడు పరిగెత్తుకుంటూ వస్తారు ఆ ఏం చేస్తాడు వాడు ఫస్ట్ వచ్చి ఎగ్గ్రి పట్టుకుంటాడు ఎత్తుకుంటాడు ఎత్తుకోనంటాడు వాడికి తండ్రి కావాల పెద్ద పిల్లలకి తండ్రి తీసుకొచ్చే వస్తువులు కావాలా నీ జీవితం నా జీవితము ఈ రెండిటితోనే కలిసిపోతుంది ను ఆ పసిపిల్లలాగా తండ్రిని హత్తుక్కోవాలనున్నవా లేక పెదవాడిలాగా అయ్యుండి వస్తువులు సంపాదించుకోవాలన్నవా ఆత్మీయ కూడా అంతే నాకు ఇవి కావాలి ఆ కావాలి ఈ వరాలు కావాలని చెప్పి ఆలోచిస్తున్నావా నీటి వాగుల పరిగెత్తినట్లు దావిది మహారాజు తనతో గురించి మాట్లాడుకుంటున్నాడు నేను పరిగెత్తుతున్న ప్రతిరోజు లేసి దేవుణ్ణి పట్టుకోవడం కొరకు హత్తుకోవడం కొరకు వెంటబడుతున్నాను దేవుణ్ణి పట్టుకోవాలని మనం అట్లా ఉందా పట్టుకొనియడు వీడు నువ్వు పోయే నీ కాళ్ళకి ఏదో తగిలిస్తుంటాడు వీడు వాడి మధ్యలో ఏదో ఒకటి అడ్డం పెడతా ఉంటాడు నీకు కూడా రానియాడు దేవుని కానీ మనం పరిగెత్తాలి ఎండనక కాళ్ళు తగిలిన కింద ఏ రోగం వచ్చినా మనం వాటికు పరిగెత్తుతూనే ఉండాలి లోకంలో ఆయన దొరికించేంతవరకు ఆ దుప్పి దూర్కంగానే నీళ్లు పోయి ఎట్లా పడి తాగుతుంది ఆ మన జీవితాలు కూడా అట్లానే ఉండాల చాలా ఇంపార్టెంట్ కదా ఆయనను జీవించడం పద పద్యం యాభై ఒకటి వర్షంలో ఏసు నేను నీకేమి చేయకూరచునని వాడు అడగగా ఆ గుడ్డి వాడు నాకు దృష్టి కలిగగా ఆ గురుడి వాడు కలుగునుగా ఆ గుడ్డి వాడు నాకు దృష్టి కలిగజేయమని ఆయన తానేను కాబట్టి దేంట్లో ఎన్నో ఆత్మీయ సత్యాలు ఉన్నాయి మనకి తెలుసు పర్లోకపు భాష వేరే ఈ లోకపు భాష వేరే ఆయననేమో పర్లోక నుండి దిగి వాడు ఆయననేమో అక్కడ కొన్ని వేల యుగాల సమాచారాల నుంచి అక్కడ ఉన్నవాడు మొదటి ఉన్నవాడు జగత్ పునదులు వేయబడక ఉన్నవాడు ఆయన అక్కడ తండ్రితో పాటు తన హృదయంలో తండ్రిలో ఉన్నాడు ఆయన నాలో తండ్రి తండ్రిలో నేనున్నాను అంటడు యోహన్సు కష్టపడికి జగత్పు నదులు అయిపోయింది కొన్ని మిలియన్స్ బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ క్రితం అది లెక్క కూడా కట్టలేమా ఎన్ని సంవత్సరాలు అది అనాది కాలం నుంచి ఆయన ఉన్నవాడు అక్కడ అక్కడ అక్కడ ఆయన తండ్రి సంభాషించుకుంటూ దూతలతో సంభాషించుకుంటే భాష ఒక్కసారి ఈ లోకంలోకి వచ్చినాక అదే భాషలో మాట్లాడుతుంటే కిందలకు అర్థం కావట్లేదు అందుకే ఆయన ఉపమాన్లు ఎవరికి అర్థం కావు అందుకే ఆయన ఉపమానులు ఒకవరికి అర్థం కావు ఎటో ఒక్కడికి ఇష్టం వచ్చినట్లు వాడు దాన్ని వాటిని బోధించుకుంటా పోతుంటాడు పల్లొకప్పు భాష వేరే లాజర్ చనిపోయాడు ఇక్కడ తన శిష్యులతో మాట్లాడతాడు ఆయన ఎక్కడో చనిపోయాడు వేరే ఊర్లో ఈయన ఇంకొక ఊర్లో ఉన్నాడు మన సహోదరుడు నా సహోదరుడు నిద్రించినాడు ఇప్పుడు మనం పోవాలి అక్కడికి అంటున్నాడు అప్పుడు పేదనట్టుండి ప్రభావా నిద్రిస్తే మంచిదే కదా రెస్ట్ తీసుకోవడం అది ఈ లోకప్పు భాష ఆయన అప్పుడే మళ్ళా షిఫ్ట్ చేశారే నేను పర్లోకపు భాష మాట్లాడుతున్నది వీళ్ళతోని వీళ్ళకి అర్థం కాదు కానీ ఆ భాష మాట్లాడితే నేను ఈలోకపు భాష మాట్లాడ మన సహోదరుడు మరణించిన్నాడు అప్పుడు భాష మారిపోయింది కాబట్టి బైబిల్లో ఏస్ మాట్లాడినప్పుడు పర్లోకప్పు భాషలో మాట్లాడినట్టు నేను గమనించిన అవి మనకు ఎందుకు అర్థమైతే తెలుసా నువ్వు పర్లోక వాసీవి కాబట్టి నువ్వు అక్కడ ఉన్నవి కాబట్టి నువ్వు కూడా అక్కడి నుంచి వచ్చినోన్వి కాబట్టి పాప నుంచి విడల పొందినా కాబట్టి శరీరానికి నీ ఇంకేం అధికారం లేదు పాపానికి నిమిదే మీద అధికారం లేదు కాబట్టి నువ్వు వీటిని గ్రహించగలవు స్వీకరించగలవు అది నాకు సాధ్యం ఎందుకంటే నేను రక్తం ఆయన క్రయదనంగా పెట్టి కొనుక్కున్నాను నన్ను కాబట్టి ఆయన సొత్తు కాబట్టి ఆయన సొత్తుకి తప్ప ఎవరికి పైగా మనం ప్రయాసపడుతున్న వీటిని ఎదుర్కోవాల కాబట్టి ఈ బ్రిటీ వాడు అడుగుతున్నది నాకు దృష్టి కలిగి చేయడంతే నిన్ను చూడాలా నాకు అది నా దృష్టి దాని కొరకు కావాలి నిన్ను చూడాలా నిన్ను హత్తుకోవాలా అది నా దృష్టి అందుకే హెబుల్ రాష్ట్ర పత్రిక పదకొండులో చూస్తాం కదా పదకొండు పన్నెండు విశ్వాసంగా కడతా దాన్ని కొనసాగించడం ఏసైపు చూస్తూ నీ గురి వద్దకు పరిగెత్తుమంటున్నాడు పౌలు ఎందుకు దృష్టి ఈ లోకంలో ఏం సంపాదించుకోవాలన్నా ఆయన మీద కేంద్రీకరించుకొని పోమంటాడు మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైనన్న వాటి ఎదురు చూడండి ఈ లోకంలో కావు కాబట్టి ఈ లోకంలోని వస్తుల అడగకండి ఆయన ఆటోమేటిక్ గా నీకు ఇస్తే అన్ని పొందిన అన్నాడు మీకు ఏది అవసరం అవన్నీ తెలుసు పర్లోకాలి మా తండ్రి కాబట్టి తగిన సమయంలో వాటి అనుగ్రహిస్తాడు ఓపిక అవసరం మనకి కానీ మనం ఆయన సంపూర్ణంగా హత్తుకోవాలి ఎందుకంటే పర్లోకం పోయినాక కూడా మనం హత్తుకోవాలనే ఆశ కదా ఆయన పోయి కౌలించుకోవాలి ఒక పసిపుడు పరిగెత్తుకొని పోయి తండ్రి మనం కూడా అట్లా ఆశించాలా ప్రేమించడం నేర్చుకోవాలి అది ఏ స్లో చూపించి మనకి ఎట్లా ప్రేమించాలనే మీద ఈ మరణం నేను రుచి చూడక తప్పదు బహు ప్రాముఖ్యమైన డెత్ పాత నిబంధన కాలపు బలిపీటపు బోధన అదే ఎన్నిసార్లు చెప్తా ఉంటుంది తిరిగి తిరిగి తగులుతూ ఉంటుంది బలిపీట మీద అగ్ని ఆరకూడదు అందుకే వాళ్ళు ఎప్పుడు అగ్ని పెడతా ఉంటారు బలిపీట మీద బలి పశువు బలి అర్పించబడుతుంటది అక్కడ అగ్ని ఆరకూడదు వదగుతే పడ్డ గొరకుల జీవితం దినదినం మన వదగితే పడ్డ గొరకుల జీవితం ప్రతిరోజు చచ్చిపోతున్నాం మనం దాని అర్థం ఏం చెప్పండి కృత నిబంధనలో మరణించడం అంటే పశ్చాత్తాపమే కదా కణికరము పశ్చాత్తాపము నిజంగా చావం కదా శారీరకంగా ఆల్రెడీ మనం పోయిన వాళ్ళం ఆత్మలో బ్రతుకుతున్న వాళ్ళం మనం కాబట్టి మనకి దాని మీద ఏముండదు కాబట్టి పశ్చాత్తాపము విరిగి నలిగిన హృదయము తగ్గింపు జీవితము ఇవే మరణానికి సాదృశ్యం కదా కాబట్టి అటువంటి మరణపు అనుభవం లేకపోతే నువ్వు మరణించలేదనట్టు నీకు తగ్గింపు లేదనుకో అహం ఉందనుకో నువ్వు మరణించలేదనట్టు నీకు విరిగి నలిగిన హృదయం లేదనుకో నువ్వు మరణించలేదనట్టు నీకు పశ్చత్తాపం లేదనుకో నువ్వు మరణించలేదు ఇంకా బ్రతికినట్టు కృత నిబన చూస్తే కాబట్టి అటువంటి మరణపు రుచి మనం అందరం చూడాల దినం ఇక మీదట అటువంటి భాగ్యాన్ని ప్రభు నీకు అనుగ్రహించాలని ఏ స్వీకరిస్తున్నామో నా కళ్ళు మూసుకోండి పరశుద్ధి వగుతాన్రీ మీకు వదనాలు వేసాయా కృపగల దేవస్తోత్రాలైనా ఈ లోకస్తులు ఏమేమో పొందుకోవడానికి ప్రయాసపడుతున్నారు పొద్దున్న నుంచి సాయంత్రం వారు మిమ్మల్ని సంపూర్ణంగా మేము పొందుకోవాలా ఎందుకంటే సమస్తం మీలో ఉంది ప్రభా మీరు మా హృదయలకు వస్తే చాలానైనా కాలం చాలు మాకు ఏమవుతుంది ఈ లోకంలో అటువంటి భాగ్యాన్ని మాకు అందరూ కనుకరించే పరిశుధుడ పరిశుధుడ దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన తండ్రి సయ్యానికి వందనాలు ప్రభ తండ్రి నీకు స్థుతులు నయన స్తోత్రములు ప్రభ ఈ గడిచిన కాలం తండ్రి ప్రభ నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన తండ్రి దివారాత్రములు తండ్రి ప్రభ నీ కంటి పాప వాళ్ళే కాచి కాపాడి దినముకు తండ్రిని యొక్క నూతనమైన కృపా శక్తి బలమ్మకు అనుగ్రహించినందుకు తండ్రి నీకు వందనాలు నీకెంతో స్థూతులు నాయన స్తోత్రములు తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావములు తండ్రి ఏసయ్యా నీకే యువేగములకు కలుగును గాక అలలియా తండ్రి ఈ దిన మీరు మీ వాక్యం ద్వారా మీ స్వరం ఈ స్వరం నుంచి మీ ఇంజే కలిగిందని నేను విశ్వసిస్తున్నాను ప్రభ నాయన నేను స్వీకరిస్తున్నాను ప్రభ ఒకవేళ నా జీవితంలో ఏదైనా వేషధారణ ఉంది అని మీకు అర్పిస్తే ప్రభ అది నేను ఒప్పుకుంటున్నాను ప్రభ నాయన ఆ వేషధారణ జీవితం నుంచి నాయన వేషధారమైన ప్రార్థన నుంచి వేషధారణమైన వాక్యం నుంచి వాటి అన్నిటి నుంచి నాయన మీరే నన్ను క్షమించి నన్ను పవిత్ర పరిచి పరిశుద్ధ పరిచి మీ తండ్రి నన్ను సిద్ధపరచుకోండి అవును ప్రభ నాయన ఏదైనా మేము పాపం లేని వారమని చెప్పుకొని నేడలా అది మేము అపథ్య కులం అని కాబట్టి నాలో ఏదైనా వేషధారణ ఉంది అని నేను ఒప్పుకుంటున్నాను ప్రభ కాబట్టి అది ఏదో నాయన నీకు తెలుసు కాబట్టి ఈ దినం నువ్వు కాబట్టి నా వేషధారణ జీవితం నాయన ఎదుట ఒప్పుకుంటున్నాను నన్ను క్షమించి మీరే పవిత్ర పరిచి ప్రార్థిస్తూ ప్రార్థించి ఆ మేన్ సూత్రం ప్రభా పరిశుద్ధగా గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోన్నత మహిమ స్వరీ దగ్గదేవ కృపమైడ నికేస్తుకులు సూత్రమైన గొప్ప దేవ ఈ ఘర్షణ కాలం అంతా ప్రభావ మమ్మల్ని అందరినీ మీ కృపలో భద్రపరుచుకున్నైనా మమ్మల్ని సజీలకులు నిలిపి పెట్టుకున్నారు తండ్రి దివారాత్రం మమ్మల్ని కాచి కాపాడి నూతన దినం మాకు అనుగ్రహించినైనా గొప్ప దేవన తన్ని మీ వాక్యం పట్ల మాకు ఎక్కడైన ఆసక్తి మీరు మాకు గొప్ప దేవ ప్రతి దైన మీ వాక్యం ఎన్నో విషయాలు మాకు బయలుపరుస్తున్నారు మా జీవన విధానం ఏ రీతిగా ఉండాలా ఏ రీతిగా మేము ఈ లోకంలో జీవించాలా మీకు ఉద్దేశం ఏంటనేది ప్రతి క్షణం మాకు జ్ఞాపకం చేస్తూ బలపరుస్తున్నారు మా జీవితాలను కూడా మీరు మారుస్తున్నారు ప్రభావ ఒక దశ నుంచి ఒక దశకు వరకు ప్రభావ మమ్మల్ని సంపూర్ణంగా మీ వాక్యం తయారు చేస్తున్నారు దాన్ని బట్టి నీకు వర్ణాలు అర్పించుకోవడం అయినా నీకే కృతజ్ఞతలు అర్పించుకోవడం ప్రో మాలో ఇంకేమైనా బలహీనతలు ఉంటే ప్రాభ నీకు ఆలస్యకరమైన జీవితం ఉంటే ప్రాభ వేషధారం కలిగిన జీవితాలు ఉంటే వాళ్ళని తొలగించండి ప్రాభ వాటిని ఒప్పుకుంటున్నాం ఈ క్షణమైనా అతన్ని నీకు ఈరోధమైన ఇంకేమైనా రహస్యమైన పాపం ఉంటే ప్రాభ ఆజ్ఞాపరమైన పాపలు ఉంటే మమ్మల్ని క్షమించి మనం ప్రార్థించడం ఈ క్షణం మేము ఒప్పుకుంటున్నాం ప్రాభ వాటించి మాకు ప్రతి క్షణం అయినా మాకు సాయకులు వినమని ప్రాధిష్టమైనా నా ఏసానికి వర్ణాలైనా ఈ లోకంలో మీరు తప్ప మాకు ఈ లోకంలో ఏది అక్కర్లేదు ప్రభావం ఆకాశం మీరు తప్ప ఈ లోకంలో మాకు ఏది అక్కర్లేదు ప్రభావం ఎందుకంటే ఈ సృష్టి మొత్తం మాదే ప్రభావం మాకు అన్ని ఇచ్చినారు కానీ అవి ఓ ప్రభా అది మర్చిపోయే ప్రభా నా ఎక్కడో వెతుకుతుంది లోకంలో ప్రభా కానీ ఈ రోజు మాకు అవి జ్ఞాపకం చేసిన మీరు మా హృదయంలో ఉంటే మాకు సమస్తం ఉన్నట్టే ప్రభావ బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు మీలో ఉన్నాయి ప్రభా అయినా నా మీరు మాలో ఉంటే సమస్తం మాకు ఉన్నట్టే ఏ సమయంలో ఏ ఒక్కరికి ఉందో మాకు ఎంతో కాలం నుంచి ఆ నడిపిస్తున్నారు గొప్ప దైవానికి వందలు కానీ అనేకులు ప్రవ ఆ రీతిగా జీవిస్తున్నారని మీరు మాకు హెచ్చరించినారు ప్రభావ అనే ఇప్పుడు నుంచి మా ప్రార్థనలు మారిపోలే ప్రభ నాయన వేస్తూ ప్రభావ మీ కోరుకుంటున్నాం ప్రభావ మీరు మమ్మల్ని మీ వాస పచ్చుకోండి ప్రభావ సూచ్యక్రియలు మహత్కర్యలు ఓ ప్రభావ అనేకులు ప్రభ వాటి కోసం ప్రయాసపడుతున్నారు కానీ ప్రభావ మీరు మాలో ఉంటే సమస్తం మాకు ఉన్నట్టే ఆ సత్యం గ్రహించలేకపోయింది గొప్ప జన సమూహం ఎవరు కూడా గ్రహించలేదు మేము కూడా గ్రహించలేకపోయినాం ప్రభావ మేమేం గొప్ప కాదు ప్రభావ మాలో కూడా ఎన్నో బలహీతలు ఉన్నాయి కానీ వాటన్నిటిని మీరు తీసేస్తున్నారు మమ్మల్ని సరి చేస్తున్నారు నడిపిస్తున్నారు ఉన్నతమైన పిలుపు కొరకు ప్రభావ అయినా ఏసయ్యా ఆ రీతిలో మేము సిద్ధపడి మీద సంపూర్ణంగా ప్రభావం తయారీ మీలో ఎదుగుతూ ముందు పోవాల ప్రభు ఆ రీతికి మమ్మల్ని తయారు చేయడం ప్రార్థిష్టమైన కృపమైన పరిశుద్ధులది కంది మీ మమ్మల్ని ఎంతగానో మీరు బలపరిచిన నేను నీకే సమస్త ఘనత మహిమ చెల్లిస్తూ ఓ ఈ వాక్యం అరుదలు మేము వాక్యం సార్ మీరు నిరసించే బిడ్డగా తయారు చేసి మీరు ఆకు మీరు అందరూ సిద్ధపరచుకోమని పరిశుద్ధ నామం ఉన్న ప్రార్థిష్టనామం కంది ఆమెన్ పరిశుద్ధి నీకు వందనాలు స్థుతులు స్తోత్రం ప్రావా సర్వోన్నత సర్వశక్తివంతుడ సర్వాధికారి సర్వలకు సృష్టికర్త మా ప్రియ పరులకు తండ్రి మీ పాదాలకు వందనాలు ప్రభావా గడిచిన కాలం అంతా నేను మమ్మల్ని కాచి కాపాడిన లెక్కలు చోట భద్రపరిచే ప్రావా తండ్రి నేను స్తుంచి ఆరాధించే ప్రావా నీ యొక్క వాక్యం వినే గొప్ప ధన్యత మాకు నీకు వందనాలు తండ్రి నీకే స్థుతులు స్తోత్రాలు ప్రావా సమస్త మహిమా ఘనత ప్రభావం వేగంలో మికి చెల్లించుకుంటున్నాను తండ్రి ఏమైనా వాక్యం ద్వారా మీరు మొత్తం మాట్లాడినందుకు వందనాలు ప్రభావ అవును తండ్రి నేను ఈ లోకంలో ఉన్నవన్నీ వ్యర్థమైనవి ప్రభు అన్న తండ్రి నేను ఈ లోకం అంతా నాయన ఈ లోకం నేను అందరూ ప్రభావ ఈ లోకంలోన్న వాటికి మీ కొరకు వస్తున్నారు కానీ మీ దగ్గరికి వస్తున్నారు కానీ ప్రభు మిమ్మల్ని పొందుకోవడానికి ఎవరు రావట్లేదు ప్రాభ మీరు మా హృదయంలో ఉంటే చాలు ప్రాభావ మాకు ఈ లోకం తండ్రి కానీ మీరు మా హృదయంలో ఉంటేనే తండ్రి మాకు వేటికీ కుదవలేదు ప్రాభ మీరే నడిపిస్తారు తండ్రి ప్రతి డెసిషన్లోనూ నాయన ప్రతి విషయంలోనూ సేవా విషయంలో తండ్రి మీరు నడిపిస్తే నాయన అది మీ చిత్తానికి సంగ ఉంటుంది కాబట్టి ప్రభు మీ చిత్తం నెరవేర్చిన అవుతాం ప్రాభ కాబట్టి తండ్రి ఇటువంటి వేషధారణ ఉండదు ఏ తప్పు ఉన్న ప్రభావ మీరు మాకు చూపిస్తారు కాబట్టి మేము సరి చేసుకుంటాం ప్రభావ నేను మీరు మాలో ఉంటే తండ్రి మాకు ఏ కొ ఉండదు ప్రాభ తండ్రి కాబట్టి మీరు మాలో నివసించండి ప్రాభ మాలో ఉన్న హృదయాల్లో ఉన్న మలినాలు తొలగించినైనా మీరే కొలుదిరిమని ప్రార్థిస్తున్నాను ప్రాబ్ తండ్రి నన్ను మా జీవితాలు ఎలా వెళ్ళా సరి చేసుకుంటున్నాను నేను ఎప్పటికప్పుడు మనలో తండ్రి ఉంచుకుంటూ ముందుకు సాగాల ప్రాబ్ నైనా నీకు దుఃఖ ఖర్చు నీకు నైనా వ్యతిరేకంగా ఏ పాపము చేయకుండా తండ్రి అపవాదికి ఎక్కడ తండ్రి మా హృదయాల్లో చోటు ఇవ్వకుండా ముందుకు సాగే కృపం దయచేయమని నైనా ఎలా మీరు మాకు తోడుగా ఉండి మాకు బోధించి నాయన మీ నామం మహిమకరంగా మమ్మల్ని నడిపించమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించి పెడుకుంటున్నాను తండ్రి ఆమె భ నా దీవానికి బ్రాహ్మణాకులు గొప్ప దీవానికి దీవానికి వాక్యం ఉదయంలో ఫలింపే చేయండి అలడియా నా దీవానికి వాక్యం అనేది సంపూర్ణ జ్ఞానం దండి పూర్వంగా మీరు మార్చని ఈ వాక్యం ధర నా దీవాన్ని కరణించండి ఈ దినం సాయం చేసి నడిపించడం అలడియా నీకు స్తోత్రాలు చేస్తున్నాం నా దీవానికి సుతం ఇది ముందు ప్రభా అలడియా మీకున్న మనిషి మీకున్న ఆసక్తి మార్గం సంపూర్ణంగా దండి నా ప్రభా గొప్ప దినం అలాగే ఆలోచన తెచ్చండి స్వస్థపరచండి వాళ్ళ ఆత్మ తెలివండి సర్వస్వత నడిపించండి నా దీవానికి శుతం ఎంత ఉదో ప్రభా వైరస్ కూడా బిడ్డ ముట్టని తాకండి వాళ్ళు స్వచ్ఛపరచండి ఆత్మ తెరవండి వాళ్ళు రక్షణ తెచ్చండి వ్యాక్సిన్ రక్తాన్ని పోషించండి నా దీవానికి మీరే బిడ్డ ప్రభా పత్తి కూడా రక్షణ పొందాలా పత్తి కూడా స్వార్థ పోవాలా నా దీవానికి శుతం ఎవరు ప్రభా నరకం పోతా వీల అందరి కోసం మీరు రత్నం కార్యంగా అందరూ రక్షణ పొందాలా స్వార్థ తీవ్ర పోవాలా యశప్రభ మీరే సహాయం చేయండి రాణిబిడ్డ ప్రవాహాలు పది బిడ్డ ముట్టని తాకండి ఇంట్లో కష్టం నష్టం తొలగించి శాంతి అని పది బిడ్డలు సమృద్ధి ఆత్మతో నింపి పది బిడ్డ సేవ చేసి సహాయం చేసి మీరు ఇంతవరకు ఆశి కాపాను ఇద ముందు మీరే నడిపించి మీ జ్ఞానంతో నడిపించమని మా సబ్బుద్ధి తొలగించి మా ప్రాంతంలో అధికారులు మీరే మన ఇస్తున్న ప్రసామీ అట్లా ప్రేజర్ లోడను ఆమేన్ సెక్ట్ర ప్రేజర్ లోడన అందరూ ప్రేజర్